తీర్థనాలుగు వందలు ఇంతకంటే తగు బంధువులింక ఉన్నారా ఎంత చేసినా నీకు ఎదురాడేనాపగించి సంఖబిడ్డ కోరీ తల్లి డించితేను పైపైనే పడుగాక పాసిపోయినా ఓపక నా నేరముల నీవు వేసరితే నీ పాదాలే గతిగాక నే మానేనా అయ్యగారు జంకించి చూచితేను ఒదిగి చదువుగాక ఓపననీనా ఎదుటి గుణములకు ఎంత నీవు దొబ్బినాను ఇది నీకే ముక్తిదుగాక ఇంక మానేనా చెక్కుమీటి పాలు పెంచిన దాది ఓయగాను రక్కనమింగుటగాక కాదనీనా అక్కడ శ్రీవేంకటేశించగా నిక్కి నే మెరతుగాక నేమానేనా